ఎక్కడి మనోరథంబులు ఎన్నో తలపున బను తక్కక భుజించి ఏకాంతంబుననున్నప్పుడు చొక్కపు చుట్టరికంబులు చుట్టుక ఇంటికి వచ్చును గక్కన సంసార బంధము ఎంత పెనగుని పంతపు మాటలు వెక్కులు నోరను వెడలును గొనకుని నలుగురి లోపల కూచుండిన కూచుండినవేళ వనితలు వద్దని ఉండిన తావులు తానే కూడును మన సొడబడి తనలో కామముమిక్కుటమైన చేతుల పెనగొని కర్మము చేతలు ఏమో చేయించు ఏతుల రాజ్యమదంపున నినసిన సమయమునా ఈతల శ్రీవెంకటేశ్వర ఏలితి విటునను నీవే కౌతుకముగ శరణాగతి కాచును మమ్మెపుడు